చెప్పితే వాసునందురు చేసిన దోషములెల్లా ఒప్పుగొని మన్నిసనుచితమవు నీకు క్షమించుకొనవే సర్వాపరాధములు క్రమమెరగకేమేమి గావించి తినో రమణతో సర్వలోక రక్షకుడవట నీవు తమితోడ నన్నుగావ తగవను నీకు పరిహరించగదవే బహునరక బాధలు గరిమల నెటువలే గాచుకున్నవో అరుదుగా సురల మురళాలించితివట తొల్లి ధర ను వహించుకోతగను నీకు వెనుకొని ఎడ్డమురావే శ్రీవేంకటేశ్వర అనుభవించే కర్మములవేమున్నవో పనివడి భక్త పరిపాలకుడవట నీకు తనుభోగాలు পোগিন্চদাগা঵াউ <laughs> নুনি঵ু